తమే శిప్రవా పార్షికమైన నాదకదే వారిని కలికి కలిని కోటవన పదిటిటి ఆరోగ్యానికి తమని కలికి కదిరిక కట్టు సమాయుడు కాలసమాన్యుడు కండి బాటి కాలసమాన్యుడు కండి కాల్ సతారకండి ప్రదాన సంగులొక్క బామగున నా సైతారంగల ప్రదానామములు కదివేలు కొలంబిందుకు కండి కలుపాలింకొర్లం కండి స్వవమరి స్కో సైతారంగల ప్రదానామములు కూడుకోడానికి అవకాశం దైతుం కలుపాలింకొర్లం కండి స్వవమరి ఆనివారి వికమన్నం కండి తరఫా వారి కూడా రావడం మారిన ప్రభావించి అనుసారంగా జీవించలేకొద్దిగా రుద్ర ప్రతి ప్రభావించి మీ సంగతి లెక్క ఇచ్చిన అవకాశం ప్రభావం కంటిన్యూ చేయాలి ప్రభావం సమయానికి ప్రభావ స్థాయి పార్గన రావాలి ప్రభావిత వారి పనులన్నీ ముగించుకుని ప్రభావం రావాలని ప్రతి ఒక్క ఈ సమయంలో జీవించి ఆశ్రయించిన ప్రభావం స్థాయి పార్గమంతింది జీవము నిచ్చిన్న పరమపిత నీకే సూతి ఆరాధన జీవము నిచ్చిన్న పరమపిత నీకే సూతి ఆరాధన రక్తం చెంది రక్షించిన ఈ ఆరాధన రక్తం చెంది రక్షించిన ఏ ఆరాధన బలపరచీ నను స్థిర పరిచి పరిశుద్ధాత్మరాధన నన్ను బలపరిచీనను స్థిర పరిచి పరిశుద్ధాత్మరాధనం హల్లే హలుయా హల్లేధనా హల్లే హల్లుయా అల్లు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా జీవము నిచ్చిన పరమపిత నీకేస్తూతి ఆరాధన జీవము నిచ్చిన పరమపిత నీకేస్తూతి ఆరాధన రక్తం చెంది రక్షించిన్నా ఏ సు ఆరాధన రక్తం చెంది రక్షించిన ఏ ఆరాధన బలపరచయి నన్ను పరిశుద్ధాత్మ ఆరాధన నన్ను బలపరచేయి స్థిర పరిశుద్ధ ఆరాధన హల్లే లుయా హల్లుయా హల్లే లు ఆరాధనా హల్లే హల్లుయా హల్లే ఆరాధనా ఆరాధనా ఆరాధనా నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నిన్ను పొందిన రాక్షణం నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి నీవు కానుక నేను పొందిన రాక్షణం నీవు చేసిన త్యాగము మరవను నిన్ను ఏ మరవను నీది త్యాగము మరవను నిన్ను ఏ మరవను నీది త్యాగము జీవించిన మరణించిన ఇది నీ కోసమ ఏసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమ ఏసయ్యా హల్లే హలలుయా అల్లేదన అల్లేలుయా హలలుయా అల్లేలు ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా జీవము నెచ్చిన పరమపితాం నీకే స్థూతి ఆరాధనా జీవము నెచ్చిన పరమపితాం నీకే స్థూతి ఆరాధనం రక్తం చింది రక్షించినా యేసు క్రీస్తు ఆరాధనం రక్తం చింది రక్షించిన యేసు ఆరాధన బలపరచి నన్ను స్థిరపరుచి పరిశుద్ధాత్మా ఆరాధన నన్ను బలపరచి నన్ను స్థిరపరచి పరిశుద్ధాత్మా ఆరాధనం ఆరాధనా బ్రదర్ సిస్టర్స్ ఇప్పుడు మన మధ్యలో సాయంకారం వాక్యం చేసుకుంటారు రూపాయట మీకు వందనాలు దేని వాక్యంలో నుంచి ఈరోజు సాయంకాలము గల్తీ రస్మ పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయ ఐదో అధ్యాయము 24 నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోను శిల్వ వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించిన వారైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదము రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ వాక్యం జీవించిన ఈ చదివిన ఈ వాక్య భాగంలో పశ్చు ఆత్ముడు ఏం రాస్తున్నాడంటే ఎవరైతే చూస్తున్నందు దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ వాళ్ళ శరీర ఇచ్చల్ని వాళ్ళు సిలివేసి ఉన్నారు సిలివేసిన వారు వాళ్ళ శరీర ఇచ్చను సిలివేసిన వాళ్ళు వాళ్ళ ఆత్మానుసారులు అంటున్నారు తర్వాత ఇరవై ఆరో ఏం చెప్తున్నాడంటే వాళ్ళు వివాదము అంటే ఇక్కడ ఇంగ్లీష్లోంది ఎన్వి ఎన్వి అంటే అసూయ పడుట ఒకరి మీద ఒకరు అసూయ పడక ఈరోజు ఈ అసూయ గురించి ఈ వాక్యములు మనం గమనిస్తే అసూయ ఎలాంటిది లేదా ఈ అసూయ అసూయ ఏ ప్రోడక్ట్ లోంచి సెల్ఫిష్ సెల్ఫిష్ అంటే ఏమన్నలా స్వార్థం స్వార్థంతో కూడిన ఒక స్వభావం స్వార్థం అనే ఒక స్వభావం ఈ స్వార్థము దేవుని ప్రజల జీవితంలో ఎంత నష్టము తీసుకొని వస్తుంది స్వార్థం స్వార్థంలో ఎన్నో విషయాలు ఉంటాయి కొన్ని విషయాలు మనం చూద్దాం అనుకున్న కొద్దిపాటి సమయంలో ఈ విషయాన్ని మనము దేవుని వాక్యాంశ దేవుని వాక్యంలో ఉన్న సత్యాలని మనము చూద్దాం దేవుని వాక్యము మనకి ఏం నేర్పిస్తుందంటే ఈ స్వార్థములోనే అన్ని విషయాలు దాగి ఉంటాయి అంటే ఈ స్వార్థంలోనే అసూయ అసూయ అనేది ఒక భయంకరమైన ఒక స్వభావం ఈ అసూయ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏ వేలు కేయిన్ కేయిన్ ఏ ఇద్దరు కలిసి దేవునికి అర్పణలు అర్పించారు దేవునికి అర్పణలు అర్పించినప్పుడు మనం ఏం చూస్తామంటే నాలుగో అధ్యాయంలో ఆదికాలం నాలుగో అధ్యాయంలో ఈ కేయిన్ ఏం చేస్తున్నాడంటే తను కొంత పొలంలో కొంత తీసుకొని వచ్చి ఆయన ఆ బలిపీట మీద పెట్టి ఆయన అర్పిస్తున్నాడు ఏ వేలు తన గొర్రెల మందులో నుంచి ఒక ఆ వాక్యం ఒకసారి చూడండి ఏమంటదో వాక్యంలో నాలుగు అధ్యాయము ఆది కాండము నాలుగు ఆది కాండము నాలుగు నాలుగు నాలుగు నాలుగు తన మందలో తొలుచూలున్న పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏబేలు ఏబేలును అతని అర్పణను లక్ష్యం లక్ష్య పెట్టాను లక్ష, లక్ష పెట్టాను అక్కడ ఉపయోగించిన మాట ఏముందంటే తను తీసుకొచ్చిన అర్పణలో తొలిచూరు అన్నాడు తర్వాత ఆ అన్నాడు అంటే అక్కడ మాటలో ఏం చూపిస్తుందంటే తను తీసుకొచ్చింది ఎంతో శ్రేష్టమైనదిగా దేవుని వాక్యము సెలవిస్తుంది అదే ఏ కేయిన్ తీసుకొని వస్తేమో తను తీసుకొచ్చింది ఎలా ఉంది ఫ్రూట్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే తీసుకొని వచ్చాడంతే అక్కడ తను స్పష్టంగా ఒకళ్ళు రాసి ఉంటాయి దేవుని వాక్యం కానీ ఇలాగా రాసి ఉంటాయి ఏమని అప్పుడు కేయిను తన పొలంలో పండిన శ్రేష్టమైన పండ్లని శ్రేష్టమైన గోధుమును శ్రేష్టమైన అలాగా ఆ మాటలు కానీ ఉపయోగించుంటే నిజంగా ఆ విషయం బట్టి మనకి ఏమనిపించిందంటే అరే కేను శ్రేష్టమైన తీసుకొచ్చాడు కదా కానీ ఆ మాట అక్కడ లేదు ఆ మాట అక్కడ లేదు అంటే అర్థం అక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే అక్కడ ఏదో చేశామా అంటే చేశాము అరి రెండు రకాలు ఉంటాయి ఇక్కడ చూసే పరిచర్య ఏ ఎట్లా ఉన్నది ఇద్దరు చేస్తున్నారు దేవునికి పరిచర్య ఇద్దరు దేవునికి పరిచర్య చేస్తున్నారు ఒకరు ఎలా చేస్తున్నారంటే ఆ పరిచర్య శ్రేష్టంగా ఉండటానికి చేస్తున్నారు ఒకరు చేశామంటే చేశాం ఆ చేశామా చేశాము అనేకసార్లు విశ్వ జీవితంలో ఈరోజు ఈ ఈ లోకంలో ఉండే ఈ సంఘాలలో ఈ లోకంలో ఉండే విశ్వాసుల జీవితంలో కానీ మనం గమనిస్తే సాధారణంగా ఇలాంటి స్వభావాన్ని మనము చాలా చూడొచ్చు మనుషులు కనిపించేటట్టుగా చేయటము కంటి చూపు అంటే మనిషి ఐ ఐ సర్వీస్ అంటుంది ఇంగ్లీష్ లో ఐ సర్వీస్ మనుషులు చూడటాని చేసే పరిచర్య లేకపోతే పొగడ పొగడతల కోసం చేసే పరిచర్య ఒక మనిషి మనల్ని పొగడాలా ఒక మాట చెప్పాలా చెప్పకపోతే చాలా కోపం వస్తుంది మనకి అంటే అలాంటి అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితిని అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే దేవుని వాక్యంలో ఆ అంటే ఈ ప్రజలు మనుషులు మెచ్చుకోవాలా మనుషులు చూడాలా అని ఒక స్థితి కానీ దేవుడు హృదయం చూసేవాడు కదా ఆయన హృదయాన్ని గమనించేవాడు కదా ఆయన హృదయానుసారుడైన దావిని ఏర్పరచుకోవడంలో హృదయాన్ని చూశాడు అయ్యా ఏం చూసే హృదయాన్ని అంటే ఏం చూసే హృదయాన్ని అక్కడ అక్కడ సౌల్ రాజు ఆయన ఆర్మీలో ఆయన సైన్యంలో పనిచేస్తున్న జస్సీ కుమారులు ముగ్గురు కుమారులు ఉన్నారు బలంగా ఉన్నారు ఎత్తుగా ఉన్నారు ఏమీ వాళ్ళు సరిగా పని చేయలేదా వాళ్ళు యుద్ధం చేయలేదా సౌల్ కింద యుద్ధం చేయకుండానే సౌలు యుద్ధాలు గెలిచాడా ఎట్లా మీరు ఆ మాట కావితి హృదయాన్ సార్ అని అయ్యా ఈయన హృదయాన్సారుడు అనటానికి ఒక కారణం ఉందండి ఈయన చూపించుకోలేదండి చెప్పుకోలేదు అయ్యా నేను పులిని చంపాను నేను గొరపు నేను ఆ అబ్బే ఎలుగు మంట వచ్చినప్పుడు నేను చంపాను అని అక్కడ టౌకేసుకొని తిరుగుతులేడు దావీదు దావీదు ఎప్పుడు చెప్పాడు ఈ మాట తౌల్ రాజు ఎప్పుడైతే ఆ గొలియాదిని చంపడాని కోసము ప్రపోజ్ చేసి ఆయన దగ్గర పోయినప్పుడు అప్పుడు చెప్పాడు ఆయన మాట అప్పుడు దాకా అది రహస్యమే ఎవరికి తెలియదు ఆ విషయము ఆయన రహస్యంగానే పెట్టాడు ఆయన దాన్ని అంటారు ఉదయాన్ సారుడు ఈయనకి ఏం ఈనకి ఎలాంటి బీరుది ఎందుకు ఇవ్వబడింది చెప్పుకోలేదండి తౌంకేయలేదు ఈరోజు ఆ చెప్పినా చెప్పకపోయినా ఆ ఈ బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ పలానా మినిస్ట్రీ ఉంది పలానా మినిస్ట్రీ ఉంది ఫలానా మినిస్ట్రీ ఉంది అబో చాలా మినిస్ట్రీస్ చేస్తున్నారు బ్రదర్ మీరు మీకోసం ప్రార్థన చేయాలండి తప్పులేదు దాంట్లో కానీ ఈ ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ ఈ సేవకులు ఎవరైతే ప్రార్థన చేసే ప్రార్థన చేయించుకోవటానికి అడిగేవాళ్ళుగా ఉంటున్నారో లేకపోతే పెద్ద పెద్ద సేవకులు ఎవరైతే ప్రార్థన కోసం అడిగేవాళ్ళు ప్రార్థన చేయించుకునే వారిగా ఉన్నారు సంఘం సంఘాలతోటి నిజంగా ఈ సేవకులు వేరే సేవకుల కోసం ప్రార్థన చేస్తారా అండి చాలా ప్రాముఖ్యమైంది సామ్యుయల్ మారిస్ అని దేవుని వాక్యంలో ఒక సేవకుడు ఉన్నాడు ఈ సేవకుడు చేసిన ప్రార్థన ఏంటంటే ఆయన సాక్ష్యంలో కానీ చదివితే మీకు తెలుస్తుంది ఆయన ఆ ఒక సహోదరుడు ఆ సమాజ తోటలో వాక్యం చెప్తున్నాడు అక్కడ సాక్ష్యంలో భాగం ఏమైనా రాస్తాడంటే ఈ సాక్ష్య ఈయన ఒక బ్రదరు సమాజుల తోటలో వాక్యం చెప్తుంటే ఈ శామ్యుల్ మారిస్ ఏం చేశాడంటే ఆయన దూరంగా పోయి ఒక ఒక మూల సమాజుల తోటల మూల దగ్గర మోకరించి ప్రాథం చేస్తున్నాడంట ఏమని ప్రవ్వా ఈ సేవకుడు ఎవరితో వాక్యం చెప్తున్నాడో ఆయన చక్కగా వాక్యం చెప్పాలా అనేకులు రక్షణ పొందాలా ఈ పశుతాత్మ బలంగా పనిచేయాలా అని చెప్పి అక్కడ మోకరించి ఇక్కడ నీటితో చేస్తున్నాడంట ఈ సేవకుడు ఎవరితో వాక్యం చెప్తున్నాడో ఈయన ఎన్న లేనిది ఎక్కడ లేని వాక్యం చెప్తున్నాంటే ఈయన చూసేవాళ్ళందరూ ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి ఇంత చక్కటి వాక్యం ఎప్పుడు చెప్పలేదే ఈయన కారణము ఆయన చేసిన ప్రార్థన ఆయన ఆయన సాక్ష్యంలో ఈ బాగా ఉంటది ఈ విషయం ఉంటది అంటే ఆ పరిస్థితి ఎక్కడ వచ్చింది సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఇది నిస్వార్థమైన ప్రార్థన నిస్వార్థంగా ఇంకొకర ఇంకొకర ఆశీర్వాదం కోరుకోవటం ఇంకొకరిని ఇంకొక ఇంకొక ఇంకొక పరిచర్ని దీవించమని ప్రభు దగ్గర అడగటం ప్రభా ఆ పరిచర్ను దీవించండి ఆ సేవకుడిని దీవించండి ప్రభా ఆ సేవకుడిని దీవించండి ప్రభా ఈ సేవకుడిని దీవించండి ఈయన పరిచర్ను దీవించండి ప్రభా ఇదిగో ఈ నా పక్కనున్న ఈ విశ్వాసని ఆయన కుటుంబాన్ని ఆయన పిల్లల్ని దీవించండి ఒకవేళ వాళ్ళు దీవెన పొందుతూ ఉన్నారనుకోండి ప్రభా ఇంకా దీవించండి వాళ్ళు దీవించినందుకు వందనాలు అని చెప్ప అని చెప్పక ఒకవేళ అసూయ పడితే చాలా భయంకరం ఆ ఏమైందండి ఏం చేశారంట సేవ బాగా జరిగిందా ఆ ఏం చేశారు లేండి ఆ అక్కడ పోయి వచ్చారంట ఏం చేశారో సేవ సేవ ఊరికి చెప్పుకుంటుంటారు సేవ చేశాం సేవ చేశామని ఏం చేశారో ఏమో అని ఆ వెనకాల తూర్న వాళ్ళు ఉంటారు కొందరు దాని గురించి తీసి పారేసేవారుగా ఉంటారు దీని వాక్యం ఏం చెప్తుందంటే ఆ పరిచర్య అలాంటి దేవుడి దృష్టిలో యోగ్యమైన పరిచయ చేయాలా అంతే అంతేకాకుండా అలాంటి మంచి పరిచర్ చేసే వాళ్ళని చూసి అసూయ పడకూడదు అన్న విషయము ఇక్కడ కేయిన్ జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం మొదటి రాజులు ఇరవై అధ్యాయంలో నాలుగో వచనంలో కానీ చూస్తే ఆహాబ్ ఇజ్రాయెల్ రాజు అక్కడ ఆ నాబాలు నాబాల్ ఆ చిన్న చిన్న తోటని కావాలని కోరుకున్నాడు ఒక ఆశబోతు ఎట్లాంటి ఆశబోతు దేనికండి అంత అంత అంత ధనికుడు ధనికుడైన ఈ రాజు ఒక పేదోడిది అది కోరుకున్నాడు అంటే అక్కడ ఏం చేపడుతుందంటే ఆయన జీవితంలో ఆ రకమైన నేచర్ అలాంటి గుణం ఏం చేసిందంటే ఆయన్ని ఆయన జీవితంలో ఆయన్ని ఆయన భార్యని నాశనం చేసింది నాశనం చేసిందని చూపిస్తుంది ఏ రకంగా ఆ ఏలీ ఏలీ వచ్చి ఆయన వాళ్ళని ఏ రకంగా వాళ్ళని పట్టుకుంటాడు ఏ రకంగా ఆ చంపించి వచ్చిన విధానం చూస్తే నాబాలని నాబోతిని మనం చూస్తే ఎంతో భయంకరమైన విషయం నాబోత్ని రాళ్ళతో కూడా చంపిస్తుంది జసిబెల్ ఇది చాలా భయంకరమైన విషయం అంటే ఇక్కడ వాక్యం మనకి ఏం చూపిస్తుంది మనకి ఒక అసూయ పడటం పక్కనే ఉంది రాజు పక్క రాజుకి ఆనుకొని రాజు మందిరానికి ఆనుకొని ఉన్న తోట తప్పేంటి దాన్ని చూసి ఆ అసూయపడ్డాడు ఆశపడ్డాడు నేను వాక్యంలో కానీ చూస్తే లుకా అసువార్త పన్నెండవ అధ్యాయంలో కానీ గమనిస్తే ధనవంతుడైన ధనవంతుడు ఒకడున్నాడు ఆయన్ని దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు ఈ ఉపమానం చెప్తూ ఏమిటంటే ఈ ధనుకుడికి దేవుడు ఎంతో గొప్పగా ఆయనకి ఆయనకి ఫలాలు ఇచ్చాడు అంటే ఆయన్ని ఆశదించిన విధానం కానీ మనం చూస్తే ఆయనకి ఆయనకున్న ఆయనకున్న ఏమంటారు ఈ కొట్లలో దాచుకునే ఈ ధాన్యం ఏదైతే ఉందో ఆ దా దాచుకునే గోడౌన్స్ అవి చిన్నగా అయిపోయినాయి అయ్యో ఈ గోడౌన్స్ చిన్నగా అయిపోయినాయి సర్ ఫుడ్ వచ్చింది విస్తారమైన పంట వచ్చింది అయ్యో ఈ కొట్లన్నీ నేను నేను ఇరగొట్టేసి కొత్త కొట్ల కొత్త గోడౌన్స్ కట్టి వాటిలో నేను నింపుకుంటానంటాడు నింపుకోండి నా ప్రాణమా తినుము త్రాగము ఆ అనేక దినముల కోసం నీ కోసం దేవుడు ఆ పై నుంచి ఏమంటున్నాడంటే మీరు కూడా ఈరోజు నీ ప్రాణం నిరకరించిన కోరితే ఇవన్నీ ఎవరుకవను వాక్యం దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే దావిదు ఇరవై మూడో కీర్తనలో ఏమంటాడంటే నా గిన్ని నిండి పొరులుచున్నది దావి జీవితంలో అనేకమైన విషయాలు ఈ గిన్ని నిండి పొర్లే విషయము అనేక విషయాలని సూచిస్తుంది ఆయన జీవితంలో దావి జీవితంలో కేవలము ఆయన ఆయన కిన్న దేవుడి ఇచ్చిన ఆశీర్వాదమే కాదు ఆయన జీవితంలో ఉన్న ఆరాధన అది పొంగి పొర్లింది అది ఆయన జీవితంలో ఆ పాత్ర నిండి పొర్లింది అంటే దేవుడు ఆయన జీవితాన్ని ఇట్టి ఆరాధనతో నింపాడు ఆరాధన పొరులుటు వల్ల అనేకలు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరాధించారు అంటే ఆయన ఆయన దేశం ఆరాధించేటట్టుగా చేశాడు ఆయన ఇంతేకాదు ఆయన జీవితంలో దావి జీవితంలో దేవుడు సమృద్ధి దయచేశాడు అన్ని విషయాలను సమృద్ధి దయచేశాడు ఆ సమృద్ధి ఆయన జీవితంలో అదేం చూపిస్తుందంటే ఆయన ఎక్కడ కూడా ఆ స్వార్థం లేని ఒక జీవితం జీవించాడు మనం కానీ గమనిస్తే ఆ మధు సమయంలో ముప్పై అధ్యాయంలో మనం అక్కడ ఏం చూస్తామంటే ఆ ఈయన లో ఉన్నా ఉన్నప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏ రీతిగా ఆ అమాలకులు వచ్చి ఆయన ఆయన ఉన్న స్థలంని అంతా వాళ్ళు తీసుకొని ఆయన కుటుంబాన్ని ఆయన పిల్లల్ని తీసుకొని పారిపోవటం ముప్పై ఆ ముప్పై అధ్యాయంలో చూస్తాం మనం ఈ ముప్పై అధ్యాయంలో చూస్తే అక్కడ మనం ఏం చూస్తామంటే దాని తర్వాత ఆ ఈయన అంతకుముందు ఏం చేశాడు ఆకేష్ రాజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు దాచుకున్నాడు ఆకేష్ రాజ్ దగ్గర పోయి అక్కడ మనం ఏం చూస్తామంటే ఆకేష్ రాజ్ దగ్గర పోయి దాచుకునేటప్పటికి ఇక్కడ ఆయన వాక్యానికి విరుద్ధంగా దేవుణ్ణి చిత్తం కనుక్కోకుండా ఆ రకంగా చేయుటు వల్ల ఏమైందంటే ఆయన ఆయన పిల్లలు ఆయన పిల్లలు భార్యలు అందరూ వాళ్ళందరూ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన సైన్యము వాళ్ళ కుటుంబాలందరూ కూడా వీళ్ళు ఎవరు చేశారంటే వీళ్ళు అమాలికి ఎత్తుకొని వెళ్ళిపోతారు కాల్చి జిగ్లాగ్ని కాల్చి వాక్యం ఏం చూపిస్తుందంటే దావి తన జీవితంలో అక్కడ దేవుని చిత్తం కనుక్కోటము ఏడ్చి ప్రాథం చేయటము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చూస్తామంటే ఇక్కడ మన మన మన అంశము ఆ నిస్వార్థమైన జీవితం దావి జీవితం నిస్వార్థమైన జీవితం ఆయనతో పాటు ఉన్న అనేకులు యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు ఏమవుతుంటే కొంత చాలా అలసిపోయి ఉంటారు అలసిపోయి వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు అయ్యా మీరు ఈ ఆయుధాల దగ్గర ఉండిపోండి అని చెప్పి వాళ్ళని ఆపేసి కొందరిని తీసుకొని పోయి యుద్ధం చేస్తాడు పోయి అవన్నీ దేవుడు ఏమంటాడంటే దావి దావి అడిగినప్పుడు అయ్యా నువ్వు నిన్న తరుంతున నేను వాళ్ళని మళ్ళీ ఓవర్టేక్ చేసి వాళ్ళని అవన్నీ నేను మళ్ళీ మళ్ళీ తీసుకుంటా అంటే అవన్నీ సంకూర్చుకుంటాను ఖచ్చితంగా అని చెప్తారు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడేం చూస్తామంటే దావిధ అవన్నీ సంకూర్చుకొని అంత తీసుకొని వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళు ఏమంటారంటే అయ్యా యుద్ధం చేయని వారు ఎవరైతే ఆ సామాగ్రిల దగ్గర లేకపోతే ఆయుధాల దగ్గర ఉండిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇవ్వము అంటారు అంటే దావిధంటాడు అలా ఉండటానికి వీల్లేదు ఆయుధాల దగ్గర ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో యుద్ధం చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో అందరికీ సమానంగా అని అంటాడు అది ఒక కట్టడం కట్టడంగా నిలిచిపోయింది అంటాడు దేవుని వాక్యం అది ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో కట్టడం అంటే యుద్ధం చేసేవాడికి అదే జీవితము ఆయుధాల దగ్గర ఉన్న వాడికి అదే బహుమానం ఇద్దరికి సేమ్ బహుమానం అంటాడు అంటే దావి జీవితం కానీ చూస్తే నిస్వార్థమైన ఒక జీవితం ఈ నిస్వార్థమైన ఈ దావి జీవితంలో స్వార్థం రాలేదంటారా వచ్చింది స్వార్థం వచ్చింది ఆయన చేసిన ఆయన చేసిన పొరపాటు ఎక్కడంటే ఆయన ఏ రకంగా అయితే ఉరియా భార్యని అయిన బెచ్చి ఏ రకంగా అయితే ఆయన తీసుకున్నాడో అక్కడ ఆయన ఆయన ఏం చూపిస్తాడంటే స్వార్థమైన ఆయన గుణాన్ని చూపించాడు అక్కడ ఆయన ఓడిపోయాడు ఆయన తన జీవితంలో ఓడిపోయాడు భయంకరమైన ఓటమి వచ్చింది ఆయన జీవితంలో ఆ ఓటమి ఆయన జీవితంలో ఆ ఓటమి ఏం చేసిందంటే ఆయన నలుగురు కుమారులను కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆయన జీవితంలో అంటే ఆ రకమైన నష్టపోయాడు ఎప్పుడు కూడా స్వార్థమైన జీవితము ఎప్పటికీ మేలు కలగదు స్వార్థమైన జీవితము అది శారీరకమైన స్వార్థం కావచ్చు కుటుంబరీతిగా స్వార్థం కావచ్చు పరిచేరీ విషయంలో ఆత్మీయ విషయంలో కూడా స్వార్థం కావచ్చు అనే సార్లు ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం ఉంటది దేవుని బిడ్డల జీవితంలో ఎప్పుడైతే దేవుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకు నేర్పిస్తాడో మనం ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్లీ మనము మన సహోదరులకి మన మన సంఘాలకి ఎక్కడైనా మనకి ఇచ్చిన పరిచయలో ఆ సత్యాల్ని మనము పంచిపెట్టాలి ఆత్మీయ సత్యాలు ఆత్మీయ ఆత్మీయ విషయాలు ఏదైతే ఆశీర్వాదకరమైన విషయాలు ఏదైతే ఉంటాయో ఆ సత్యాలు ఆ సీక్రెట్స్ స్పిరిచువల్ సీక్రెట్స్ ఖచ్చితంగా అవి ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ పీపుల్ గాడ్స్ చిల్డ్రన్ అది దానివల్ల ఎప్పుడు కూడా అది ఏం చూపిస్తుందంటే యోహన్సు వార్త నాలుగో అధ్యాయంలో సమరేశ్వరితో ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు ఏమంటాడంటే నేనిచ్చే నీళ్లు నీ జీవితంలో ఉబుగుచున్నా నీరుగా ఉంటది అంటాడు ఉబుగుచున్నా నీరు అంటే అది అది ఎట్లాంటి నీరు అది మనలో నుంచి వచ్చే నీరు అనమాట అది అంటే ఆయన ఇచ్చే నీరు అంటే మనకి మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము అది పంచి స్థితి అది పంచి రూల్ అది మన జీవితంలో నేర్పిస్తుంది ఏమి వాక్యం కను మనం చూస్తే స్వార్థమైన ఈ గుణము ఎవరిలో లేదండి ఎంతమందిలో చూస్తాం మనం మార్క్స్ వార్త పదో అధ్యాయంలో కానీ చూస్తే మార్క్స్ వార్త పదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై దాకా కానీ గమనిస్తే అక్కడ అక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు వీళ్ళు శిష్యులు ఒకరేమో ఒకరేమో యాకోబు ఇంకొకరేమో యోహాను యాకోబు యోహాన్లు ఏమంటున్నారంటే బాబా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ఒకరు కుడి వైపున ఒకరి ఎడవైపున మేము ఉంటాము ఏంటది ఒక ఆత్మీయ ఒక ఆత్మీయ అంతస్తుని వీళ్ళు అడుక్కుంటున్నారు ప్రభు ఇచ్చాడా ఇవ్వలేదు ఆయన ఏమంటున్నాడంటే అయ్యా ఇది నా చేతిలో లేదు ఇది నా తండ్రి చేతిలో ఉంది ఆయన ఇస్తాడు ఇది నిస్వార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తన బిడల జీవితంలో తను అనేక అనేక సార్లు దేవుని పీఠంలో అనేక సార్లు ఈ స్వార్థమైన ఈ విషయం కానీ మనం గమనిస్తే అయ్యా అయా పీఠం దేవుడు ఏ ప్రభు ఆయన కొండ మీద ప్రసంగాలు చెప్తారు ఆయన అయ్యా మీరు భోజనానికి ఎక్కడైనా పోతే ఎక్కడైనా విందుకు మీరు పోతే మీరు పెద్ద పెద్ద పెద్ద పీఠాన్ని తీసుకోకండి కింద కూర్చోండి ఆ చిన్న పీఠాన్ని తీసుకోండి తీసుకుంటే ఆ ఏమవుతుందండి ఏమవుతుంది ఆ విందు అధికారి వచ్చి చూస్తారు అయ్యా అయా నువ్వేంటి కింద కూర్చున్నావు ఇక్కడ దాదాపు పైన కూర్చో అని తీసుకెళ్ళి నిన్ను ఆ పై అధిక పై ప్లేస్ లో కూర్చోబెడతాడు లేదా నువ్వు ముందుగానే పై ప్లేస్ లో కూర్చున్నావు అనుకో అయ్యా సారీ అయ్యా నీకంటే పెద్ద ఆయన వచ్చాడు దయచేసి నువ్వు కింద కూర్చుంటావా వాళ్ళందరి ముందు అవమాన పడే బదులు నీవు తగ్గించుకొని ఆ దేవుని వాక్యము తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతుంది తగ్గింపు స్వభావం ఇక్కడ చూస్తే ఇద్దరు శిష్యులు ఏం కోరుకుంటున్నారంటే ఆ ఒక అంతస్తు కోరుకుంటున్నారు అయ్యా ఆయన రాజ్యం ఇంకా రానిలేదు కదా అని రాజ్యం రాకముందే వీళ్ళు పంచుకుంటున్నారండి నా పక్కన నేను ఎడంపైకి నేను కూర్చుంటాను అయ్యా అయ్యా కుడి వైపు నేను కూర్చుంటాను నువ్వు ఈ మాట నువ్వు మాకు ఖచ్చితంగా మాకు మాట ఇవ్వాలా ఇంకొక ఇంకొక గాసుపుల్లో సువార్తలు ఏముందంటే తల్లి అడిగినట్టుగా ఉంది వాక్యము ఏం చూపిస్తుందంటే దేవుని వాక్యము నంబర్స్ సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మూడో వర్చనం ఏం చూపిస్తుంటే మోషయ్ అందరిలోకి ఎంతో దీనుడంట ఎంతో సాత్వికుడు ఆయన ఆయన ఆయన చేసిన పని ఎలాంటి పని అంట ఆయన పని ఎలా ఏ ఆయన కోర్ ఏ రకంగా చేశాడంటే ఆ అధ్యాయము ముప్పై రెండో వచ్చనం ఏం చూపిస్తుందంటే ప్రజలు పాపం కోసం ఆయన మొర అదే అధ్యాయంలో ముప్పై రెండో అధ్యాయంలో నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయంలో పదకొండవచం నుంచి పద్నాలుగో వచనంలో ఏం చూపిస్తుందంటే ఆయన ఆయన అడుగుతున్నాడు అయ్యా ఈ ప్రజల పట్ల దయ చూపించు నీ వాగ్దానము తీసివేబాకు అబ్రహాము ఇసాకు ఇజ్రాయెల్ దేశంకి ఇజ్రాయల్ కి నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు అని రాధేయపడినట్టుగా మనం అక్కడ మోసే జీవితంలో మనం చూడొచ్చు అంటే నిస్వార్థమైన ఒక జీవితం నిస్వార్థమైన ఒక మనసు దా జీవితంలో ఇది దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు అలా అలా నిస్వార్థమైన జీవితం ఇది ఏం చేస్తుందంటే స్వార్థము తోటి ఉన్న ఏదైనా సరే అది అసూయ కానీ ఆశించటం కానీ లేకపోతే ఇంకొకరిని తోల్నాటం కానీ ఇదంతయో దేవుని బిడ్డల జీవితంలో ఇది మహిమ తీసుకొని రాదు అలా చేస్తే కానీ దేవుడికి దేవుని బిడ్డలకి మహిమ తీసుకు దేవుడికి మహిమ తీసుకొచ్చేది ఎప్పుడొస్తుంది ఈ మహిమ నిస్వార్థమైన జీవితం వల్ల వస్తుంది బాకీ మేము చూపిస్తుంది ఆ రోమారసిన పత్రిక రోమారసిన పత్రిక పండు అధ్యాయము అదో వచ్చిన తెలుగు సహోతారు కదా ఓకేనా సహోదర ప్రేమ విషయంలో ఒక నేందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒక నేను ఒకడు గొప్పగా ఎంచుకునుడి గొప్పగా ఎంచుకునుడి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ప్రిఫరింగ్ వన్ అనదర్ అండ్ అంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా కూర్చొననుకోండి నా పక్కన ఇంకో సోదరు నేను కాదండి ఆయన కూర్చోవాలా నేను నిలుచుకుంటాను ఆయన కూర్చోవమనండి అంటే ఆ అదేం ప్రధాన మీరు కూర్చోవాలి కదండి మీరు కూర్చోండి లేదండి నాకంటే గొప్పడండి ఆయన కూర్చోవాలండి అంటే నేను ఇంకొకరిని ఆ రకంగా ఎంచాలా అనమాట అది అర్థం అక్కడ ఆ రకంగా ఎంచాలి ఇంకా సాధారణ జరిగేది ఏంటి ఆ స్టేజ్ మీద అందరిని పిలిచారు నన్ను పిలవలేదంటారు అక్కడ స్టేజ్ మీదకి పిలవాలా పిలిచి చప్పట్లతో కొట్టి పైకి రమ్మంటే అప్పుడు సంతోషము చప్పట్ల పిలి కొట్టి ఆయనకి పిలవలేదా ఆ అయిపోయింది ఇంకొకసారి ఆ మీటింగ్స్ కి నేను రానే రాను అనేకసార్లు నేను ఈ విషయాలని నా కళ్ళతో చూశాను నేను నా కళ్ళతో చూశాను వాళ్ళని పిలిచి పైకి పిలిచి అయ్యగారు ఆ పెద్ద అయ్య ఆ ఇక్కడ పైకి వచ్చి వేదిక మీద అలంకరించాలా అని చెప్తే ఆయన సంతోషంగా వచ్చి కూర్చుంటారు ఆయన పేరు పిలవలేదనుకోండి ఎక్కడో దగ్గర మిస్టేక్ అయిందనుకోండి పిలవలేక మర్చిపోయారు అనుకోండి లేకపోతే ఏ కారణం చేత కుర్చీ ఎక్కడ సరిగా వేయలేదనుకోండి లేదా ఆఖరులు వేసి కుర్చి ఆఖరులు వేసారు చివరిలో వేసారు పిలవటం చివరిలో ముందు పిలవాల్సింది కదా అందుకంటే సీనియర్ కదా నేను ఆ రోజు మోష జీవితాన్ని కానీ చూస్తే ఎవరు ఆ సీనియర్ మోస జీవితంలో మోస ఎలాంటి మనసు కలిగిన అయ్యో దేవుడు తన మిడల్ జీవితంలో ఎట్లాంటి మనసును కోరుకునే వాడుగా ఉన్నాడు ఎలాంటి స్థితిని కోరుకునే వాడుగా ఉంటున్నాడు దయచేసి నాతో పాటు ఎపిసి రాసిన పత్రిక క్లోజ్ చేస్తానండి ఎపిసి రాసిన పత్రిక ఐదో ఐదో అధ్యాయం ఎపిసి ఐదు ఐదు ఇరవై ఒకటి క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు లోబడి ఉండు ఒకరికొకరు లోబడి ఉండు ఆయన నేనేంటే జవాబు చెప్పేది ఈయన నేనేంటి వినేది ఆయన మాట నేనేంటే వినేది ఆయన ఏంటి నేనేంటి సాధారణంగా ఆ ఈ విషయాలు ఆయన బిడ్డలని ఏం చేస్తాయి ఆ ఏ ఆశీర్వాదం ఆయన ఆ విషయంలో దాచి ఉంచాడో ఆశీర్వాదాన్ని వీళ్ళు మనము కోల్పోతాం మనం మనం కోల్పోతాం ఆ ఆశీర్వాదాన్ని జీవితాన్ని బిడ్డల జీవితంలో అలాంటి అలాంటి పరిస్థితిని కోరుకున్నాడు ఆయన ఎలాంటి పరిస్థితి ఆ సిల్వెత్తుకొని నన్ను వెంబడించని మతేసువార్త మతే శువార్త పదహారు అధ్యాయం మతేసువార్త పదహారు అధ్యాయం వచనం చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం దయచేసి మత పదహారు అధ్యాయము ఇరవై వచనం అప్పుడు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకొని ఆ సిలువెత్తుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి ప్రభు తన వాక్యాన్ని ఆ మన జీవితంలో అలాంటి నిస్వార్థమైన జీవితం జీవించడానికి నిస్వార్థమైన నిస్వార్థమైన భక్తి నిస్వార్థమైన ఆత్మీయ జీవితం నిస్వార్థమైన మన పనికాడ ఎక్కడైనా సరే ఇప్పుడు చూడండి జాబ్ లో జాబ్ చేస్తుంటాం ఉద్యోగాలు చేస్తుంటాం నా ఉద్యోగం గురించి నేను చెప్తున్నా నేను మామూలుగా వేరే ఉద్దేశం కాదండి దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఒక ఎన్నో ఎన్నో సంవత్సరాలు నాకు ప్రమోషన్స్ ఇవ్వలేను నాకు ఇవ్వలేదు నాకు ప్రమోషన్ నా సీనియర్స్ నాకు ప్రమోషన్ ఇవ్వకుండా చేశారు నేను ఎక్కడ కొట్లాడలేదు ఎక్కడ అడగలేదు నేను దేవుడిస్తే తీసుకుంటాను అక్కడే పర్సన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మా మా బాస్ని పిలిచి ఆ శామిల్కి ఖచ్చితంగా ఇవ్వాలా పదమూడు సంవత్సరాలు అయింది ఆయనకి ప్రమోషన్ ఇవ్వలేదు మీరు ఇవ్వాలని చెప్తే అప్పుడు ఇచ్చారు ప్రమోషన్ అంటే అంటే ఆ రీతిగా నాకు ఇవని ఎంత ఆటంకం వచ్చేసినా నేను ఏం అడగలేదు ఏం ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ మన్న వాళ్ళు ప్రభు పరలోకం నుంచి కోరిపిస్తే ఆయన ఏం చెప్పాడంటే అయ్యా కొంచెం మీరు మీరు డైలీ ఒక ఓమర్ ఒక ఓమర్ కొలత తీసుకొని ఒకరికొకరు ఒక ఓమర్ కొలత తీసుకోండి విశ్రాంతి దినం మాత్రం ఒకటి ఎక్కువ తీసుకోండి అని చెప్పాడు దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే కొందరు ఏం చేశారంట కొందరు ఎక్కువ సమకూర్చుకున్నారంట కొందరు ఏమో తక్కువ సమకూర్చుకున్నారంట వాక్యం చెప్తుందంటే ఎక్కువ సమకూర్చుకున్న వాళ్ళకి మిగలలేదంట తక్కువ సమకూర్చుకునే వాళ్ళకి తక్కువ కాలేదంట మన జీవితంలో నిస్వార్థమైన జీవితం ఇప్పటికైతే మనం జీవిస్తామో ఆ వాక్యము అది కట్టడం అది దేవుని బిడ్డలలో కాదు అన్నిల్లో కూడా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది ఎవరైతే ఆశపోతుగా సమకూర్చుకుంటారో వాళ్ళకి ఏం ఎక్కువే మిగలదు ఎవరైతే ఆశపోతు కాకుండా ఉంటారో ఆ వాళ్ళ జీవితంలో తక్కువేం కాదు ఏపీ పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన ఏంటంటే కలిగిన దాంతో తృప్తిపడి ఉండి ఈ కలిగిన దానితో తృప్తిపడి ఉంటాడు అంటే ఆ తృప్తి జీవితంలోనే సంతోషం ఉంది అన్ని ఇమిడి ఉన్నాయి ఏమి ఇమిడి ఉన్నాయి నిస్వార్థమైన జీవితం ఇమిడి ఉన్నది ఈ రీతిగా దేవుడు తన బిడల్ని ఆ రీతిగా దీవించి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పొందడానికి కృప చూపించను గాక ఆమెను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అన్న ప్రెసిడెంట్ అన్న అట్లానే ప్రార్థించండి అన్న తండ్రి నమ్మ దేవా మాకు ఇచ్చి సమయం బట్టి ఈ వాక్యము నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఎక్కడ నా జీవితంలో నేను స్వార్థంగా ఉన్నాను ఆ విషయం బట్టి నీ ప్రార్థల దగ్గర ఒప్పుకుంటూ క్షమించి నీ రక్తంతో కడిగమని నిస్వార్థమైన జీవితం మోస జీవితం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎస్ ప్రభు లాంటి నిస్వార్థమైన జీవితం దయచేయండి అయ్యా తండ్రి నేను నిస్వార్థంగా తను ఏ రకం తన శరీరాన్ని అప్పగించుకొని నా ప్రాణం పెట్టిన వాడుగా తండ్రి ఆయన తండ్రి ధనవంతుడు ఉండి నా దరిద్రుడై అయ్యా తండ్రి తన ధనంతో నన్ను తన ధనవంతుడు అవటానికి తన ప్రభా తన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నందుకు నీకు వందనాలు ఆయన ఆయన ఆయన ఏ రకంగా అయితే జీవించాడో నేను కూడా జయ జీవితం జీవించినప్పుడు ఆయన తన సింహాసంలో నన్ను వాగ్దానం బట్టి ప్రక్రియ బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను అయ్యా నిస్వార్థమైన నీ స్వభావం నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇటు చూపించమని ప్రార్థం వీళ్ళందరినీ జీవించి అయ్యా తండ్రి నేనా జీవితము నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ కృప్ చూపించమని కోరుకుంటాను ఈ రాత్రి అయ్యా నీ రాకడైతే నీ రాకడ్లో మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తూ బతిమలాడుకుంటూ ఏసుపెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అన్నా ప్రెస్ దాడన్నా పింకి ప్రియా ఇస్తారు ప్రెస్ దిఫ్ట్ అయ్యా మాధురీస్ ఇస్తారు ప్రెస్ దలాడ్స్ ఇస్తారు మాధురి సిస్టర్ సిస్టర్ ప్రాథ నిమిషాల గురించి ప్రేయర్ చేస్తారా అది కేబీపీఎం లో పెట్టాను ప్రేయర్ లిస్ట్ గ్రూప్ లో ఉంది సిస్టర్ కేబీపీఎం లోందా గ్రూప్ లో సరే సార్ మీకు సార్ సార్ మీ వాట్సాప్లో నేను పెడుతున్నాను సార్ సార్ ఒకసారి చూసుకోండి సార్ చెక్ చేయండి అంశాలు ఉన్నతుడా మహాపురుషోద్దుడమైన మహాదేవలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలయ్యా స్తోత్రాలయ్యా దేవనా తండ్రి మిమ్మల్ని గడిచిన కాలం అంతా మీ సన్నిధానంలో మీ కృపల ప్రభ మీ ప్రేమతో కాచీ కాపాడే మిమ్మల్ని అందరినీ నా తండ్రి మీ సన్నిధానంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందరు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా దేవనాథండ్రి దేవ ప్రభ ఇదిగొన్న తండ్రి అత మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కొందరు నాలుగు స్తోత్రంలో దేవనాథండ్రి దేవనాథండ్రి నిస్వార్థంగా ప్రభ నా తండ్రి దేవాక్తి నా తండ్రి మేము ప్రవ్వా మా జీవితాల్లో చేయడానికి కృపణ అనుగ్రహించండియా దేవ దేవ తండ్రి విన్న వాక్యం ద్వారాగా తండ్రి దేవా సమయానుసారంగా ప్రవ్వా దేవన తండ్రి మేము ప్రవ వాక్యానుసారంగా జీవించడానికి ప్రవ్వాండయా మీకు వంద స్తోత్రం ప్రభ మహోన్నతుల మీకు వందయా దేవతండ్రి తండ్రి మీరు ప్రభా అన్ని విషయాల్లో ప్రభు మాకు తోడుతుంటే నా తండ్రి మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కొన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా దేవ ఐదు కన్నా తండ్రి మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా దేవా ఐదుగా నా తండ్రి మీరు అక్కడి సమయాల్లో అంతే దినాల్లో నా తండ్రి మా దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నా నయా దేవా దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనే నా తండ్రి దేవా యదుగా నా ప్రభ రక్షణ అనుగ్రహించండి ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి ప్రభావ దేవాని గొప్ప రక్షణ ప్రభా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు అందినాలు ప్రభావ మీకు స్తోత్రం దేవా ఎటువంటి ఆపదలు నా తండ్రి రాకుండా చూడండి ప్రభావ మీకు అందిన స్తోత్రాలు ప్రభావ దేవా డిరెట్ గా అనే తండ్రి పడిపోయిన సేవకుల కోస తండ్రి దేవా ప్రార్థిస్తూ ఉండగా ప్రవాహ నా తండ్రి దేవా మీరైన తండ్రి దేవా పడిపోయిన స్థితిలో నుంచి నా తండ్రి దేవా తిరిగి లేకపోయింది ప్రవాహ దేవన్న తండ్రి ఆత్మీయ జీవితాన్ని నా తండ్రి మరలా కట్టుకోవడానికి కృప చూపించండి అేవన్న తండ్రి దేవా నా తండ్రి ఎంతో కష్టపడి నా తండ్రి దేవా ఎన్నో సంవత్సరాలుగా ప్రవ్వా దేవామి భక్తిని చేస్తూ ప్రవ్వా నా తండ్రి దేవా ఏ నా తండ్రి లో కాశల ద్వారాగా పడిపోయాము నా తండ్రి పడిపోయిన వారిని నా తండ్రి తిరిగి లేపండి నా తండ్రి దేవా ఆత్మీయ నా తండ్రి దేవా ప్రవ ఆత్మీయ స్థితిలో నా తండ్రి మరలా నా తండ్రి దేవా నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లెగిస్తాడని అంటున్నావు కదా ప్రవ్వా నా తండ్రి అటు రీతిగానే ప్రవ్వా నా తండ్రి లేవా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ఆత్మీయ జీ జీవితాలను నా తండ్రి కట్టుకోవడానికి క్రో చూపించండి నా తండ్రి సేవకులు నా తండ్రి ఎంతగానో నా తండ్రి బాధ్యతలు నా తండ్రి కలిగి ఉన్నారు ప్రవ్వా నా తండ్రి దేవా అటు వారు ప్రోవ పడిపోకుండా కృప చూపించండి నా తండ్రి వారి పరిచర్లో మీరు తోడుగా ఉండ దేవా అటు రీతిగానే నా తండ్రి ఉల్లసి సిస్టర్ గురించి నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి దేవామి కంటి చూపు నా తండ్రి రావడానికి కృప చూపించండి ప్రవ దేవా స్వస్థపరచండి నా తండ్రి దేవా వారి కుటుంబానికి నా తండ్రి కావాల్సిన రక్షణ గ్రహించండి కృప చూపించండి నాయన దేవ నా తండ్రి రక్షణ లేని కుటుంబాలు నా తండ్రి ఎన్నో ఉన్నాయి ప్రవ్వ ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ గొప్ప రక్షణ చూపించండి ఆయన దేవా నా తండ్రి దక్ష కూడా నా తండ్రి దేవా ఇన్సులిన్ రిలీజ్ కావడానికి నా తండ్రి షుగర్ స్థాయి ప్రవ్వ దేవా తగ్గించండి ప్రవ్వ దేవ నా తండ్రి వారి కుటుంబం కూడా ప్రవ్వ నా తండ్రి రక్షించబడాలి ప్రవ్వ దేవ నిజ దేవుడైన మిమ్మల్ని గుర్తిరిగి ప్రవ్వ దేవ తండ్రి దేవ మిమ్మల్ని ఆత్మతో అనుసాత్యంతోను నా తండ్రి ఆరాధించడానికి నా గొప్ప రక్షణను అనుగ్రహించండి ప్రవ నా తండ్రి రీతిగా నా నశించిపోతున్న ఆత్మల గురించి నా తండ్రి దేవ ల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా దేవా లోకంలో ప్రభా లోకాను లోకానుసారంగా నా తండ్రి లోకరీతులుగా నా తండ్రి వారు నా ప్రభా దేవా తిరుగుతూ ఉండగా నా తండ్రి దేవ సహాయాన్ని అనుగ్రహించండి కృప చూపించండి అయ్యా దేవానికి గొప్ప రక్షణ వారికి అనుగ్రహించండి నా తండ్రి దేవా నా అనుగ్రహించండి ప్రవా లోకంలో పడిపోకుండా నా దేవాలు కాసల్లో నా తండ్రి తిరగకుండా కృప్ చూపించండి అయ్యా దేవా ఎవనస్తులు నా తండ్రి ఎవరైనా నా తండ్రి కృప్ చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభావ దేవా హాస్పిటల్లో ఉన్న నా తండ్రి రోగుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా దేవన తండ్రి దేవా నా తండ్రి గ్రూప్ చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి స్వస్థతను అనుగ్రహించండి ప్రవ్వా రోగాలను గాయాలను నా తండ్రి ముట్టండి తాకండి ప్రవ్వ స్వస్థపరచండి ప్రవ్వా సహాయాన్ని అనుగ్రహించండి స్వస్థ పరిచయా హోమాన్ని నేనే కదా ప్రవ్వ లేవ తండ్రి మీ స్వస్థతను అనుగ్రహించండి మీ గాయాల్లో నా అస్వస్థతను అనుగ్రహించి ప్రవ్వా స్వస్థతను అనుగ్రహించమని తండ్రి దేవా స్వస్థపరిచిన తండ్రి చూపించమని నా తండ్రి అడుగుతున్నానయా దేవాటి రీతి గాని నా తండ్రి దేవా నా తండ్రి సంఘాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా నా తండ్రి దేవా సంఘంలో నా తండ్రి శాంతిని సమాధానాన్ని ఐక్యతను నా తండ్రి ప్రేమను తండ్రి అనుగ్రహించండి ప్రవాహ్ నా తండ్రి విశ్వాసంలోనూ నా తండ్రి దేవా సంఘస్థల జీవితాల్లో కృప్ చూపించండియా నా తండ్రి దేవనా తండ్రి ప్రేమ నా తండ్రి చల్లారిపోతూ ఉండగా ప్రభా నా తండ్రి ఐక్యత లోపిస్తూ ఉండగా ప్రభా దుష్టుడు ప్రభా నా తండ్రి విభజించిన తండ్రి దేవన తండ్రి ప్రతి ఒక్కరిని నా పడగొడుతూ ఉన్నాడు ప్రభా సహాయాన్ని అనుగ్రహించండియా దేవనా ఐక్యత కలిగిన తండ్రి దేవ సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు ఎంత మనోహరం కదా ప్రభు అని తండ్రి అవున ఐక్యతను అనుగ్రహించండి కృప చూపించండియ్యా నా తండ్రి సంఘం తండ్రి కట్టబడ్డానికి నా తండ్రి దేవు నా కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి అదే వాటిలో ఆటలేదు కానీ నా ఉన్న నా తండ్రి సేవకులందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభ దేవా నా తండ్రి వారు చేసిన నా తండ్రి మీరు తోడుగా ఉండయా దేవ వారు ప్రకటిస్తున్న వాక్యంలో కృప్ దేవా దేవాటి రీతిగానే నా తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన నా తండ్రి విజ్ఞాపన అంశాల్లో ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి కృప్ చూపించండియ్యా చేయగలిగిన దేవ మీ కొందరు నా ఆలస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సంతానం లేని వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా తండ్రి గర్భఫలం యహోవాయిచు బహుమానం కుమారులే హోవ కదా ప్రభ నా తండ్రి దేవ సంతానం లేని బిడ్డలని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా సంతానాన్ని అనుగ్రహించండి ప్రవ్వా తండ్రి బలవంతుని చేతిలో చేతిలో నా తండ్రి బాణములు వంటివారు అంటున్నావు కదా ప్రవ్వా దేవ యవ్వన దశలో నా తండ్రి నా ప్రవ్వ అనుగ్రహించండి అయ్యా నా తండ్రి కుటుంబంగా నా తండ్రి దేవ దేవారిని మిమ్మల్నిస్తూ తించడానికి నా తండ్రి దేవా దీవించండి ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి దేవా నా తండ్రి దేవా మీరే చెప్పారు కదయ్యా నా తండ్రి ఫలించి అభివృద్ధి చెందుడు అని చెప్పను తండ్రి దేవా కృపి చూపించండి అయ్యా వాగ్దానాలను క్లెయిమ్ చేసుకుంటూ ఉండగా ప్రభు మా జీవితాల్లో నా తండ్రి దేవా గర్భఫలాన్ని అనుగ్రహించండి అయ్యాన తండ్రి గర్భఫలాన్ని పొందుకుంటున్న వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తండ్రి దేవ హెల్దీ ప్రెగ్నెన్సీస్ ని నా తండ్రిని అనుగ్రహించండి కృప చూపించండి అయ్యాన తండ్రి దేవ అంగుల నాట్యంగా మార్చండి ప్రవా నా తండ్రి నా తండ్రి తండ్రి వారు నా తండ్రి ఆనందగానాలతో సంతోషంతో పంటకు వస్తారని అంటున్నావు కదా ప్రవ్వా సహాయాన్ని అనుగ్రహించండి ప్రవ్వాని పాదాలు పట్టుకుంటూ ఉండగా నా తండ్రి సంతోషాన్ని అనుగ్రహించండి ప్రవ్వా కృప చూపించండి అయ్యా దేవ అట్టగానే ప్రవ్వాద్యోగుల గురించి జ్ఞాపకాలు చేస్తూ ఉన్నానయ్యా ప్రభా దేవ సహాయాన్ని అను చండ ప్రభాని వారికి నా తండ్రి ఉద్యోగాలను అనుగ్రహించండియా దేవా వారి కుటుంబాలను నా తండ్రి పోషించుకోవడానికి కృపి చూపించండా దేవా ఉద్యోగాలు చేస్తున్న వారి నా తండ్రి నీతిగా నా తండ్రి దేవా ఉద్యోగాలు చేయడానికి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండియా వివాహం నా తండ్రి వివాహం కోసం నా తండ్రి ఎదురు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా తండ్రి ఎదుగునా ప్రభా దేవా సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభావ దేవ తండ్రి గుడ్డు మంగ వారు నా తండ్రి దేవా మీ పరిచర్యల ముందుకు సాగడానికి కృప చూపించండియా నా తండ్రి దేవ అబ్రహాం గారికి నా తండ్రి సారమ్మని అనుగ్రహించారు ప్రోభ నా తండ్రి దేవా ఇట్లా అనేక మందికి నా తండ్రి సాటి అయిన సహాయాన్ని నా తండ్రి దేవ వారి ఆత్మీయ జీవితాల్లో నా తండ్రి దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చారయ్యా దేవాటి నా తండ్రి సాటి అయిన సహాయాన్ని వివాహం కాని అనుగ్రహించండి కృపి చూపించండి అయ్యా దేవాటి చిన్న పిల్లల్ని గురించి నా తండ్రి దేవా మీరు కృప్ చూపించండి సహాయాన్ని గ్రహించండియా చిన్నపిల్లలు నా తండ్రి విషయాల నా తండ్రి దేవా ని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభావ దయగలిగింది దేవా కృప్ కలిగిన తండ్రి మీకు అందినాలు స్తోత్రాలు ప్రభ చిన్న ప్రాణం నుంచి నా తండ్రి దేవా అన్న అయితే చిన్నపిల్లలు తండ్రి సమయాన్ని తండ్రి దేవా మీ సన్నిధానంలో ప్రభా దేవా తీసుకొచ్చి నా తండ్రి దేవా దేవా నీకు లోబడ్డానికి నా తండ్రి మీకే నా తండ్రి అర్పించింది ప్రభు మీకే నా తండ్రి దేవ అటరీతిగానే నా తండ్రి దేవా మేము కూడా నా తండ్రి మా బిడ్డల్ని ప్రభు మా చిన్న బిడ్డల్ని ప్రభావ దేవా మీ చేతులకు అప్పగించడానికి ప్రభు మీ పరిచర్యలో నా తండ్రి దేవ బిడ్డల్ని పెంచడానికి నా తండ్రి కృప్ చూపించండి సహాయాన్ని గ్రహించండి నా తండ్రి వాళ్ళు బాల దిన తండ్రి దేవ అశృష్టికర్త అయిన దేవుడైన మిమ్మల్ని నా తండ్రి దేవా తెలుసుకున్నట్టయితే నా తండ్రి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ ఆధారంలో నుంచి నా తండ్రి తొలగిపోరంటున్నా కదయా అవును తండ్రి దేవా వాళ్ళు నడిచేసి ఇప్పుడు నా తండ్రి నిద్రపోయేటప్పుడు నా తండ్రి మీరు చేసిన గొప్ప గొప్ప కార్యములు మేము వారికి వివరించడానికి కృపి చూపించండియ్యా సహాయాన్ని దయచేయండియ్యా తండ్రి దేవ వారి నా తండ్రి దేవా మంచే స్థితిలో నా తండ్రి ఆత్మీయ స్థితిలో వారిని నిలబెట్టండి ప్రవ్వ చేయగలిగిన దేవ మీ కొన్ని అల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ య యమనస్తుని గురించి జ్ఞాపకం చేస్తూ నా తండ్రి thích được yên nên nên led the to to to nó cũng nó được được nè ok studied à được cần nó luật త్ెగధాల కన్రిగదల ఱన్క అండ దàsగేగి నẫ Sahib లనం కో వళేదసం మలవూ అగేగదల ఈ స్ంగన పలో Siri నూడిల నక్ిల తొసం న్టడది స్టం వలిలురంగగ. నేం న్న క్షణ ఉత్సన కృప ఓ ఓ దేవుడా ఇంత నా కృప ఓ ఓ పునరావృతం ద బ ద అంతః అంతా హం 600 తద న న వ మ అచ్ ని అ న ద ఆ కుడ్ అనమ ఇంట్ నాంచ్ ఇట్ పో నిన్ సోన కికర్ ఆఫ్ అబ్రహం గోల్ గోన అసన్ కుబై కు లెట్రో సమక్వత దర్ జాగ్రత్త వారంతా జాగ్రత్తగా ఉన్నారు ఉండండి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నా తండ్రి నా తండ్రి మీ కంచనా కాపుదనుగ్రహించండి అధిష్టం నా తండ్రి దేవ కుటుంబ వ్యవస్థను పాడు చేయకుండా చూడండి ప్రభావ నా తండ్రి దేవ కుటుంబ వ్యవస్థ పాడైపోతా వస్తుంది ప్రభా నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభావ భార్య భర్తల ఐక్యత లేక సమాధానం లేక ప్రభా దేవా నేనే అధికం అంటే నేనే అధికం అన్నట్టు ప్రభు ఎవరికి నా తండ్రి దేవా తండ్రి దేవ ప్రేమ తండ్రి దేవా లోకంలో పడిపోతున్న తండ్రి వారి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారయా నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా దేవా కుటుంబాలను మరలా కట్టండి ఆత్మీయ స్థితిని నా తండ్రి వారికి అనుగ్రహించండి మాటలు విన్నప్పుడు ప్రభావ మా కుటుంబాలను మేము ఎలా కట్టుకోవాలా ప్రభా మీరు మాకు బోధిస్తా ఉన్నారు ప్రభా దేవా ప్రతి ఒక్కరూ నా తండ్రిని వాక్యాన్ని తెలుసుకొని ప్రభా వారి కుటుంబాలను వారు కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా అటు రీతిగానే ప్రభా నందన్ సాయి బాబు గురించి పాదాల దగ్గరికి తీసుకొస్తా ప్రభా లంగ్స్ ఇన్ఫెక్షన్తో నా తండ్రి హాస్పిటల్లో ఉండగా నా తండ్రి దేవా మంచి ట్రీట్మెంట్ని ప్రవ్వాడకు అనుగ్రహించండి నా తండ్రి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా విడుదలను అనుగ్రహించండి నా తండ్రి లేవా చిన్న బిడ్డల్ని ఎత్తండి ఆ బిడ్డను ముట్టండి అాకండి దేవామిటిలా ప్రభు విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభు దేవ మీరు చేసిన గొప్ప కార్యం ద్వారా నా దేవుడు నాకు సహాయం చేశాడు అని ఆ చిన్న ప్రాయాన్ని ఆ బిడ్డ తెలుసుకోవడానికి చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి అస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడయా ఆమెకున్న గల్ గల్ బ్లాడర్ లో ఉన్న నా తండ్రి రాళ్ళను తీసివేయండి ప్రభు కరిగిపోడానికి నా తండ్రి కృప్ చూపించండి ప్రభు మంచి ట్రీట్మెంట్ ఆమెకు అందరు అనుగ్రహించండి కృప్ చూపించండి దేవా ఆమెని నా తండ్రి స్వస్థపరచండి నా తండ్రి రక్షణలోనికి నడిపించండి కృప్ చూపించడయా దేవా గిత్యానుభావం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా దేవా ఆ కుటుంబానికి నా తండ్రి ఆ బిడ్డకున్న నా తండ్రి అనారోగ్యాన్ని నా తండ్రి తీర్చండి స్వస్థపరచండి ప్రభా దేవా అతి నా తండ్రి లక్ష్మ గారిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను గర్భ ఉన్న నా తండ్రి దేవా గడ్డల్ని నా తండ్రి దేవ కరిగిపోవడానికి కృప్ చూపించండి నా తండ్రి దేవా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నా తండ్రి సరి చేయండి ప్రభావ కృప్ చూపించండి ప్రభావ దేవా ఆమెకు కూడా రక్షణ లో తండీ దవా నడిపించండి సహాయాన్ని అనుగ్రహించండి అయా దేవా ప్రేమలో మా సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభావ గొంతుల గడ్డ నా తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి దేవా ఎవరైతే నా తండ్రి వారి కుటుంబాల కోసం ప్రభా దేవా రక్షణ కోసం తండ్రి దెవ రిక్వెస్ట్ చేసి అన్నారా నా తండ్రి మీకు చూపించండి ప్రభావ సహాయాన్ని అనుగ్రహించండి వారి కుటుంబాన్ని తండ్రి దేవా కట్టుకోవడానికి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా దేవారు హృదయాలను తెరవండి ప్రభా దేవాలు హృదయ హృదయాన్ని నా తండ్రి మీరు తెరిచినప్పుడు ప్రభా దేవన తండ్రి ఆమె నా తండ్రి కుటుంబానికి నా తండ్రి దేవ రక్షణ పొందుకోవడానికి నా తండ్రి దేవ ఆమె ఆమె కుటుంబాన్ని నడిపించుకుంది ప్రభా సహాయాన్ని అనుగ్రహించండి ప్రభావ దేవాటు రీతిగానే ప్రభా ప్రతి ఒక్కళ్ళు ప్రభా మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి చూపించండియా దేవ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా అగ్ని గో పాప నా తండ్రి ఫిట్స్ నా తండ్రి నరాల బలహీన తండ్రి బాధపడుతూ ఉండగా నా తండ్రి హామిక నా తండ్రి స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి దవా ఫిట్స్ రాకుండా చూడండి ప్రభావ చిన్న బిడ్డ తండ్రి కృపి చూపించండి స్వస్థతను అనుగ్రహించండి ప్రభావ దవా ఫిట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ప్రభావ చూపించండి నా తండ్రి బాగా మంచి నా తండ్రి ట్రీట్మెంట్ ననుగ్రహించి ప్రభావ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా సుందర బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లివర్ లో ఉన్న నా తండ్రి సమస్యను తొలగించండి స్వస్థపరచండి నా తండ్రి అతను కొన్న చెడు వ్యసనాలను గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సహాయం అనుగ్రహించండి ప్రభా దేవా విడుదలను అనుగ్రహించండి తండ్రి రేణుకా సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రభా దేవా సంపూర్ణ ఆరోగ్యంలో తండ్రి దేవా కలిగించండి ప్రభావ మీ పరిచయం తండ్రి వాడబానికి కృప చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా దేవి సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవా సర్జరీ నా తండ్రి దేవా అనారోగ్యం గురించి నా తండ్రి అస్వస్థత గురించి నా తండ్రిని పాదాలు పట్టుకుంటూ ఉండగా నా తండ్రి కృప చూపించండి న్యాయం చేయండి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా దేవతనం భర్త నా తండ్రి తాగుడుకు నా తండ్రి లోన ఎండుగా నా తండ్రి విడుదలను అనుగ్రహించండి రక్షణ అనుగ్రహించండి ప్రవా సర్దా సిస్టర్ ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయా బ్లడ్ క్యాన్సర్ ను నా తండ్రి విడుదలను అనుగ్రహించండి ప్రవా దేవా అటు రీతిగా తండ్రి ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ ని నా తండ్రి దేవా అస్వస్థపరచండి ప్రభా తండ్రి అటు రీతి కానీ లక్కీ నా తండ్రి చిన్న పాపకి నా కాలలో బోన్ పెరుగుదలకు కృప్ చూపించండి కుటుంబాన్ని నా తండ్రి లక్షణాలు నడిపించండి ప్రభా శివ దాస్ప్రదాయాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నానయ్యా బ్లడ్ క్యాన్సర్ గురించి నా తండ్రి దెవ అ కోలుకోవడానికి కృప్ చూపించండి నా తండ్రి దెవ హంసిక పాప హై షుగర్ ఉండగా నా తండ్రి ముట్టి స్వస్థపరచండి నా తండ్రి కృపి చూపించండి దేవ నా తండ్రి షుగర్ వ్యాధులతో నా తండ్రి అంతగానో బాధపడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని నా తండ్రి స్వస్థపరచండి సహాయాన్ని అనుగ్రహించండియ్యా దేవ నాగేశ్వర బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయా లంగ్స్ లో ఉన్న ప్రాబ్లంలు నా తండ్రి కిడ్నీ లో ఉన్న ప్రాబ్లంలు నా తండ్రి దేవా సహాయాన్ని అనుగ్రహించి స్వస్థపరచండియ్యా దేవా అటు రీతి కానీ నా తండ్రి వారి నక్షల్లో నడవడడానికి కృపి చూపించండియా దేవా రమేష్ ప్రతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయా నుంచి నా తండ్రి ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహించండి సహాయాన్ని అనుగ్రహించండి అయా తీసుకోవడానికి నా తండ్రి తీసుకుని ఉండగా నా తండ్రి మారు మనసు పొంది నా తండ్రి దుర్వ్యసనాల నుంచి నా తండ్రి దేవా సహాయాన్ని అనుగ్రహించండి అనుగ్రహించండి ప్రభావ దేవా నాగరాజు బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దెవ వారి నా తండ్రి గృహం కట్టుకోవడానికి నా తండ్రి మీకు చూపించండి సహాయాన్ని అనుగ్రహించండి దెవ ఆయనకున్న తాగుడు బానిసత్వం నుంచి నా తండ్రి వృధాలను అనుగ్రహించండి సహాయాన్ని అనుగ్రహించండి రక్షణ నడవడానికి కృప చూపించండి దేవా అటు రీతిగానే అశోక్ బ్రదర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవా అని తండ్రి జాండీస్ నుంచి నా తండ్రి పక్ష వాతావరణం నుంచి అనుగ్రహించండి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు డిప్రెషన్ నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభు కృప్ చూపించండియ్యా ఆమె రక్షణ నడిపించండి అయ్యా దేవా సవాణ సిస్టర్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నానయ్యా హాస్పిటల్లో నా తండ్రి క్రిటికల్ కండిషన్ లో ఉండగా ప్రభు దెవ ఆమె స్వస్థపరచండి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా దవా దె అట రీతిగానే ఆమెకు కావాల్సింది నా తండ్రి బ్లడ్ నా తండ్రి దవా ఆమెకు చమకూర్చండి ప్రవ్వా నా తండ్రి దెబ్బ కృప్ చూపించండియా నా తండ్రి డాక్టర్ నా తండ్రి దెవ దాతర్ల తండ్రి ముందుకు నడిపించండి నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించండి ప్రవ్వ దెవ తండ్రి దెవ మీరా కృప్ చూపించండియా దెబ్బ ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనాంశానికి నా తండ్రి నెరవేర్పని అనుగ్రహించండి దయగలిగింది దేవా కృప కలిగిందండ్రి దేవా ప్రార్థించింది తండ్రి వాక్యం చెప్పారు మీ దాసన్ని కూడా నా తండ్రి దేవించండి ఆశీర్వదించండి మీ కృపతో నా తండ్రి దేవా నా తండ్రి దేవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని తల్లి గారిని దేవించండి నా తండ్రి మేడంని నా తండ్రి బిడ్డని నా తండ్రి దీవించండి నా తండ్రి వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు గ్రూప్ చూపించండి ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నా తండ్రి దేవా ఉన్న అవసరతలను ఆకరల్ని నా తండ్రి దేవ తీర్చండి ప్రభు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి పని పాటల్లో మీరు నా తండ్రి తోడుగా ఉండండి కార్యం జరిగించండి ప్రభువ సహాన్ని దయచేయమ నా తండ్రి నజరేడే నేను క్రీస్తునామంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దలాల్ నా ఆశీర్వాదం థ్యాంక్ యూ నా ఆశీర్వాదండి అన్న చంద్రశేఖర్ అన్న హలో అన్నా హర్శ్వరా అన్న మనోజ్ బా ప్రాట్ పేదార్ మన ప్రభేసు కృప్ప యుగ్జామ్ ప్రేమ్ చేసే వాళ్ళకు వాళ్ళకు మనకు దేవుని కృప సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం సదాకరం అందరితో ఉండు కాకన్ ప్రైజ్ అందరూ ప్రైజ్ లాడా